శ్రవస్తరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శ్రవన్వ్వన్నోపి సేదసాదనం శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమస్మార్యపర్య వందే గురు పరంపరా తేతుల్యపదే ఐదు కోశాలు ఉన్నాయి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనే ఐదు కోశాలున్నాయి వీటిని అర్థం చేసుకోవటంలో ఈ ప్రక్రియని ఇదొక కోరి పంచకోశ ప్రక్రియ మెథడ్ ఆఫ్ స్పీచ్ంగ్ ఆత్మస్వరూపాన్ని అనేక ప్రక్రియలలో ఇదొకటి ప్రధానమైన ప్రక్రియ సో ఈ ప్రక్రియ స్పెషల్ అంటే ఆత్మ ఏది ఆత్మ అంటే జగత్తు యొక్క మూల కారణమైన బ్రహ్మ ఏది వ్యక్తి యొక్క స్వరూపమై ఉండదు ఆ ఆత్మ దట్ బ్రహ్మ దట్ ఆత్మ వాట్ ఈస్ ఎయిట్ అది నేను అనే రూపంలో అనుభవానికి వస్తోంది కాబట్టి ఆ నేను అనే రూపంలో అనుభవానికి వచ్చే ప్రతి తత్వంలోనూ ఆత్మని మనం అన్వేషించాల్సి నేను అనే అనుభవం ఎక్కడ కలిగితే అక్కడ మనం పరీక్ష పరీక్ష చేసి దాని ముందు ఉండే వాస్తవికత ఎంత వాస్తవం ఎంత దాంట్లో నేను అనే దాంట్లో ఇదం అంశం ఉంటుంది నేను కానిది అంటే ఇది అనే అంశం ఉంటుంది ఆ ఇది అనే అంశాన్ని తిరస్కారం చేసి అల్టిమేట్గా ఇంకా ఇది అనే అంశము ఇదంశము లవలేషము కూడా లేని శుద్ధమైన ఆ ఎరుక చిక ఎదుకలదో అది నేను అది నా స్వరూపము అని నిర్ధారించాల్సి ఉంటుంది అది ప్రక్రియ ఎక్కడెక్కడైతే మనం మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని కోశము అని అంటాం మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్న చోటే కోశము అంటాం ఉదాహరణకి టేబుల్ ఉందనుకోండి ఈ టేబుల్ కోశము కాదు ఎందుకంటే ఈ టేబుల్ను చూసి ఇది నేను అని మిస్టేక్ చేసే అవకాశము లేదు కాబట్టి టేబుల్ కోసము కాదు కానీ చిత్రం ఏమంటే ఈ టేబుల్ ఏ మూల ధాతువులు అంటే పంచభూతాలు ఏ మూలధాతువులతో ఈ టేబుల్ నిర్మాణమైనదో అదే మూలధాతువులతో ఈ దేహం నిర్మాణం అయినది నిజానికి చెట్టు చెట్టులోంచి వచ్చింది టేబుల్ అదే చెట్టులోంచి అదే మీకు వృక్ష వృక్ష ప్రపంచం నుంచి ఫ్లోరా దాని నుంచి ఈ దేహం వచ్చింది ఒకే ప్రపంచం ఒకే స్థానం నుంచి రెండు వచ్చాయి అయితే ఈ దేహమునందు కేవలము కాంపోజిషన్ భిన్నంగా ఉన్న కారణంగా తర్వాత దగ్గరగా ఉన్న కారణంగా మనము దేహమునందు నేను అనే అభిమానాన్ని కలిగి ఈ నేను అనే అభిమానం ఈ దేహము ఇది వాస్తవంగా ఆత్మయ కాదు మరి దేవి అన్నముతో నిర్మాణమైనది అన్నమయము అన్నమయము ఫుడ్ బాడీ అయితే ఇది కోశం ఎప్పుడవుతుంది ఎప్పుడైతే దాని ఎందు ఆత్మభ్రాంతి ఉంటుందో అప్పుడే కోశం అవుతుంది లేకపోతే కోశం అవ్వాల్సిన అవసరం కాదు ఇది కోశం కాదు ఇది అన్నమయమే ఇది చెట్టు నుంచి వచ్చిందే ఇది చెట్టు నుంచి వచ్చిందే అయినా కూడా దీన్నే కోశము అని ఎందుకని ఆలోచిస్తోందంటే దీని ఎందు నేను అనే బుద్ధి ఉండబట్టి కోశము అని ఆలోచిస్తుంది ఒకప్పుడు ఈ టేబుల్ను చూసి ఇది నాది అంటాడు అది కూడా బంధమే కానీ ఆ బంధం ఇంకొక రకం దాని కోశము అని అందం ఈ నేను అనే భ్రమం ఇది కొండబట్టి అన్నమయము కోశమైనది అలాగే చేష్టముంటాయి ప్రాణ చేష్ట ప్రాణ కదలిక ప్రకృష్టం అనతే చేష్టతే ఇది ప్రాణ కదలిక చలనము ఆ చలనము నా స్వరూపము అని వాడు అనుకుంటాడు చలనము అంటే చేతులు కాళ్ళు అంటే కర్మేంద్రియములు ఇవి నా స్వరూపము అనుకుంటా సో మనిషి తాను క్రియతో కలి సంబంధాన్ని కలిగి ఉన్నాను అనుకుంటాను క్రియ అంటే ఆ శాంత్రితో ఉంది అనుకోండి ఆ క్రియ నేను అండవు ఈ దేహంలో ఉండే క్రియలు ఇవి నేను అనే సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది క్రియ దాంతో వీడు ఐడెంటిఫై అవుతాడు హార్ట్ కొట్టుకుంటే నేను బాగున్నట్టు అది కొట్టుకోకపోతే నేను బాగుంటుంది వాళ్ళు ఐడెంటిఫై అవుతాను దాంతో బెంగ పెట్టుకుని ఆ దెంగతో చచ్చిపోతాడు అది చూసారు అవిరే బెంగ లాంటి బాగానే ఉంటాడు సో వెరీ క్రిక్వల్ జాస్ట్ మైండ్ ఈజ్ వెరీ క్రిక్వల్ సో ఎనీవే సో క్రియా సంబంధం పెట్టుకుంటే వీడి క్రియ కాదు క్రియ అయితే అది కోశం ఎందుకు అవుతుంది కోశము కాదు వీడు క్రియ కాదు కాబట్టి క్రియ కాకుండా క్రియా సమూహము క్రియా సమాహారము క్రియల యొక్క కలయిక అది తాను అనుకుంటున్నాడు కనుక అది కోశమైనది ప్రాణమయ కోశం అక్కడ కూడా మయ అన్నమయ అంటే మోస్ట్లీ ఫుడ్ ఇటీస్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఫుడ్ ప్రాణమయ ఆల్మోస్ట్ ఎంటైర్లీ మూవ్మెంట్ ఆ మయక్త అనే పదానికి ప్రాచుర్యార్థం అలాగే మనోమయ మనస్సు దగ్గరకు వస్తే మనస్సు అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇమోషన్స్ అనేక రకాల ఇమోషన్స్ యొక్క సమాహారానికే మనస్సు ఉంటాయి అన్ని ఇమోషన్స్ అన్ని కాలాల్లోనూ ఉండవు అందులో మెమొరీలో పడు ఉంటాయి ఆ స్మృతి అనే బాక్స్లో పడుంటాయి ఒక సమయంలో ఒకే ఇమోషన్ నడు వ్యవహారం వినిపిస్తూ ఉంటుంది సో ఆ మెమొరీ బాక్స్తో సహా ఈ ఇమోషన్స్కి మనస్సు అని టైం ఇదే నేను అని వీడు అనుకుంటాడు ఇది నా స్వరూపము అనుకుంటాడు సో సూక్ష్మంగా ఉంది చూడండి మనహ అంటే మనోవృత్తి ఒక ఒక ఇమోషను చాలా సూక్ష్మంగా ఉంటుంది కంటికి కనపడదు కానీ బాగా దృఢంగా అనుభవానికి వస్తుంది చాలా గట్టిగా అనుభవానికి వస్తుంది కంటికి కనపడే దేహాన్ని చలనాన్ని కూడా చాలా లోతుగా ప్రభావితం చేస్తాయి ఈ మనస్సులో ఉండే ఇమోషన్స్ సూక్ష్మంగా ఉంటాయి కంటికి కనపడదు కంటికి ఏం కనపడదు కదా తక్కువ అంచనా చాలా ప్రమాదం సో అది బంధిస్తుము మనోమయము అంటే మనోవృత్తిమయము మనోవృత్తులు తప్ప ఇంకేమీ లేదు తర్వాత విజ్ఞానమయము కర్తృత్వం బుద్ధి మనస్సుకంటే ఒక లెవెల్ పైన కర్తృత్వం ప్రధానంగా అహం కర్త నేను ఈ పని చేస్తాను ఎందుకు చేస్తాను ఇది నాకు కావాలి రాగము ఇది నాకు ఉండకూడదు ద్వేషము అనే రాగద్వేషాల బేసిస్ మీద కర్తృత్వాన్ని ఆరోపించుకుంటాడు అది విజ్ఞానమయం తర్వాత ఆనందమయం కాబట్టి ఇక్కడ అల్టిమేట్ ఆత్మేది ఆనందమయమే ఆత్మ అని చెప్పాం అయితే దాని మీద అబ్జెక్షన్ ఏంటంటే ఆత్మ అన్నది అది ఎఫెక్ట్ కాకూడదు అది ఒరిజినల్ అవ్వాలి కానీ ఏదో ఇంకో ఒరిజినల్ నుంచి వచ్చింది అంటే అది ఆత్మల్లో అవుతుంది అదే ఒరిజినల్ అవ్వాలి అక్కడతోటి ఈ ప్రవాహం ఈ కారణకార్యభావం యొక్క ప్రవాహం ఆగిపోవాలి అది అల్టిమేట్ కాజ్ అవ్వాలి మళ్ళీ ఇట్ హ్యాస్ వన్ మోర్ కాజ్ అని కూడా ఇప్పుడు ఈ మయట్ అనే పదానికి అది మయట్ అనే ప్రత్యయానికి వికారార్థం ఉన్నది వికారము ఎఫెక్ట్ అనే అర్థం ఉన్నది సో ఆనందమయ అంటే ఆనంద వికారము అని కనుక చెప్తే ఆత్మ వికారం ఎందుకు అవుతుంది వికారం కాదాలి కాబట్టి ఆనందమయము వికారము గనుక అది ఆత్మ కాదు ఇది పూర్వపక్షం దీనికి సిద్ధాంతం ఏంటంటే మయట్ వికారథమే కాదా నువ్వు కొంచెం వ్యాకరణం జాగ్రత్తగా చూసుకో మయట్టికి మరో అర్థం కూడా ఉంది ప్రాచుర్యార్థము జలమయో దేశ ఆ కూడా నీటితో నిండి ఉన్నది అక్కడ నీటితో నిండి ఉన్నది నీటితోటి ముంచెత్తబడి ఉన్నది అనే అర్థంలో అక్కడ అది ప్రాచుర్యము ఎక్కువ ప్రచుర అంటే ఎక్కువ ఎక్కువగా ఉందని అర్థం కాబట్టి ఆనందం ఎక్కువగా ఉంది అని అర్థం ఆనందమయ అంటే కాబట్టి ఇప్పుడు వికారం కాదుట ఆనంద వికారము అంటే అది ఆత్మ అవడానికి అభ్యంతరం కానీ ఆనందం ఎక్కువగా ఉందంటే ఇంక సమస్య ఉంది కాబట్టి ఆనందమయమే ఆత్మ అంటే అవుకోవచ్చాం తద్ేతు వ్యపదేశాత్ వ్యపదేశాత్ పంచమీ మంచి చెప్తున్నారంటే మరొక కారణం చెప్తున్నారన్నమాట ఆల్సో చా అంటే ఆల్సో కాబట్టి ఆల్సో బికాస్ దాన్ని ఆ సూత్రాన్ని మీరు ట్రాన్స్లేట్ చేయాలంటే ఎలా ట్రాన్స్లేట్ చేయాలి ఆల్సో బికాస్ అని చెప్తా అదే బికాస్ ఆఫ్ వాట్ వ్యపదేశ వ్యపదేశము అంటే నిర్దేశించుట శృతి చెప్పింది ఏమిటి చెప్పింది తద్ధేతు దానికి హేతు అని దేనికి హేతు అని చెప్పింది మయా అనే మయత్తనే ప్రత్యయానికి వికారార్థం కాదు ప్రాచుర్యార్థమే స్వీకరించాలి రెండు అర్థాలు ఉన్నప్పుడు ఏ అర్థం తీసుకోవాలి అనేదానికి ఒక కొన్ని హేతువులు ఉంటాయి సో ప్రాచుర్యార్థమే స్వీకరించాలి అనే హేతువుని కూడా ఆ తైత్రీయోపనిషత్తు శృతే చెప్పి ఉన్నది శృతితే చెప్తుంటే ఇంకా మనకు అభ్యంతరమే ఉంది శృతిని అనుసరించేటువంటి వాళ్ళు కదా కాబట్టి శృతి అలా స్పష్టంగా చెప్తోంది కనుక మయట్టికి వికారార్థం కాదు ప్రాచుర్యార్థమే అని సూత్రం ఏమిటి ఆ శృతి ఎలా చెప్పింది ఏం చెప్పింది అన్నది భాష్యం చూద్దాము ఇత ప్రాచుర్యే మయటే సో ఇత అంటే ఈ కారణం వల్ల కూడా ఇత అంటే అస్మర్ధతో ఈ కారణం వల్ల కూడా మయట్ ఇక్కడ ప్రాచుర్యము అనే అర్థంలో మనం స్వీకరిస్తున్నాము ఏ కారణం ఎస్మాత్ ఆనందహేతుం బ్రహ్మణో వ్యపదిశతి శ్రుతిషానందాతి ఎందుకంటే అసలు మనిషి జీవితంలో ఆనందము అనేది ఎక్కడైనా ఉంది అంటే ఆ ఆనందానికి హేతువు ఆత్మయే అని ఆనందానుభవానికి హేతువుగా ఆ బ్రహ్మను ఆత్మను శృతి నిర్దేశించింది కాబట్టి ఆనంద అనుభవానికి హేతువైనటువంటి ఆత్మ తాను ఏదై ఉండాలి ఆనంద ఉండాలి ఆనందం నిండి ఉండాలి లేకపోతే ఆనందం ఎక్కడ పడితే ఎక్కడ ఆనందం వచ్చినా అది ఆత్మ నుంచి వచ్చింది అంటే ఆత్మ ఆనందమయమై ఉండాలి ఆనందంతో నిండిపోయి ఉండాలి జలమయోదేశ అన్నట్టుగా సో ఏషహ్యేవా ఆనందయాతి మీకు వాక్యం ఉంది తైత్రీయ శృతిలో ఏషహ్యేవా ఆనందయాతి అని చెప్తారు ఆనందయాతి అంటే ఆనందయతి అని అర్థం దీర్ఘం ప్రయోగం మామూలుగా లౌకిక సంస్కృతుల్లో ఏమొస్తుంది ఆనందయతి నిచ్ కరోతి చేయుచున్నాడు కారయతి అంటే చేయించుచున్నాడు అంటే చేసి ఇట్లా ప్రేరేపణ ఇస్తున్నాడు అలాగే ఆనందయాతి అంటే ఆనందయతి ఆనందిస్తున్నాడు అని కాకుండా ఆనందింపజేయుచున్నాడు చున్నాడు అర్చున్నది యశహ్యేవా ఈ ఆత్మయే ఆనందయతి ఆనందింపజేయుచున్నది కాబట్టి ఇటు విజ్ఞానమయంలో కానీ మనోమయంలో కానీ ప్రాణమయంలో కానీ అన్నమయంలో కానీ ఎక్కడ మీకు ఆనందానుభవం వచ్చినా అది ఆ ఆనందమయమైన ఆత్మ నుంచే వస్తుంది అదే ఆనందాన్ని పంచి పెడుతుంది అని చెప్పారు కాబట్టి ఈ విధంగా ఆనందానుభవాలకి హేతువుగా ఆత్మను బోధించింది కనుక శృతి శృతి ఇప్పుడు చెప్పండి ఆత్మ ఏదవుతుంది ఆనందమయ కోసం అవుతుందా మరొకటి అవుతుందా ఆనందమయమే అవుతుంది ఆనందమయమే ఆత్మయ్యి సర్వాన్ని అదే ఆనందింపజేస్తూ ఉంటే ఇప్పుడు ఆ మయత్తి ప్రత్యయానికి వికారం అర్థం చేస్తారా ప్రాచుర్యం అర్థం చేస్తారా ప్రాచుర్యనే చెప్పాల్సి ఉంటుంది అంటే ఆనందయాతి తీసి కంగారు పెడతారేమో మీరు ఆ యాతిదేమీ లేదు లేవయా దీర్ఘాన్ని గురించి బయటపెట్టుకోకు ఆనందయతి అని అర్థం కానీ మంత్రం చెప్పేప్పుడు ఆనందయతి అని చెప్పకూడదు ఆనందయాతి అనే చెప్పాలి అర్థం ఏమిటంటే మటుకు ఆనందయాతి అనే అర్థం అర్థం అక్కర్లేదే వాళ్ళకి ఈ రోజుల్లో ఎవరికైనా అర్థంతో బలం లేదు అర్థం లేకుండా కాలక్షేపం చేసేవారు అలాంటి వాళ్ళు అలాంటి సందర్భాలు మేము చాలా అరుదుగా ఉంటాయి అరుదుగా ఇంకా ఎక్కువగానే ఉంటాయి కానీ చాలా విదూరంగా ఉంటాయి చాలా చిత్రంగా ఉంటాయి ఒక ఆయన నన్ను అడిగాడు నేను ఎక్కడికో కెనడాకో ఎక్కడికో వెళ్ళినప్పుడు అడిగాడు కాబట్టి నేను ఆ టెంపుల్లో కూర్చున్న రిచువల్ అంతా చూశాను ఆయన ఎవేవేవో చెప్పేస్తున్నాడు వీళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళలో కూడా కొంత చెప్పి అలవాటు ఉన్నారు వీళ్ళు చెప్పేస్తున్నారు ఇంతమంది కలిపి చెప్పేస్తున్నారు వాటికి చెప్పాను అడిగాడు అంటే అంటే పాపం అతను అడుగుతారు వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది ప్రతిదీ పరిశీలించే స్వభావం ఉంటుంది He is a mantra of hymns. Hymns, mantra. H-Y-M-N. So, hymns are we. What is the part of the ritual? How oh, wonderful. The ritual is great. Oh, they are hymns. I thought so. What is their meaning? Anadya. Yeah, yeah. It takes some time. What are the meaning? How the meaning will another question to learn again? We don't know. తెలియచ్చు తెలియకపోవచ్చు మోస్ట్లీ తెలియదు ఎంత విదూరంగా ఉంది చూడండి ఇప్పుడు మనందరం కలిసి కూర్చొని దేవుణ్ణి ప్రార్థన చేసేద్దామండి నేను లీడర్ని మీరందరూ ఫాలో చేసు ఓకే ఏం చేస్తాం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం ఓకే మొదలుపెట్టండి ఏమిటి మొదలుపెట్టడం మొదలుపెట్టిన వాడికి తెలియదు ఫాలో అయ్యేవాడికి తెలియదు ఎంత చిత్రంగా ఉండదు చూడండి మొదలుపెట్టండి చిరంజీవి గర్భస్మవర్తాకరే భూతస్సు జాతస్కు తెలియక ఆ చీజ్ మొదలుపెట్టండి నేను మొదలుపెట్టాను మీరు మొదలుపెట్టేశారు అబ్బా వాట్ ఈస్ ఇట్ రబడిస్ ఎంత విచిత్రంగా ఉంది ఇది సంగీతంలో కూడా అలాగే ఉంటుంది నాట్ ఆల్వేజ్ ఇక్కడ కూడా ఆల్వేజ్ కాదు కదా ఎక్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి సంగీతంలో పాడేస్తూ ఏం పాడుతున్నారు పాడి అడిగి తెలియదు వీలు అడిగి అక్కర్లేదు ఈ త్యాగరాజకృతుల్ని తమిళనాడు వెళితే వాళ్ళు పాడేస్తారు వీరి చేసి మొక్కలు చేసి దాన్ని నాశనం చేసేసి పాడేస్తారు సంస్కృత కీర్తనలు నేను ఒకవేళ అడిగాను ఏమిటంటే ఆ కీర్తనని అడిగాను వాక్యం అలా ఉంది ఏమిటండని అడిగితే దర్సన్ వాజ్ ఫ్లేబర్ గ్యాస్టర్ నేను సంస్కృతం ఒకసారి ఒకళ్ళు కీర్తన రాసిన అధికారికి తీసుకొచ్చారు అర్థం చెప్తారా మీద నేను ఏ భాషలో ఉందని అడిగాను సంస్కృత భాషలో ఉందని అడిగాను సంస్కృత భాష అయితే రండి చెప్తాను సంస్కృత భాష అంటే మనం చెప్పొచ్చు అది మనం కొంత సేవ చేయచ్చు కదా అని మీరు ఈ విలువమే ఆ మీటింగ్ మ్యూచువల్ అన్ హ్యాపీనెస్ తోటి అందయింది ఎందుకంటే కీర్తనకి రాసి పట్టుకొచ్చారు వాళ్ళు అది చూస్తే అది సంస్కృతంలో లేదది గుడికి బ దూరంలో ఉంటే నేను పట్టేస్తా ఏమీ సమస్య కాదు అది ఏమాత్రం ఇక్కడ ఆనంద యాతి అని ఉందనుకోండి గెట్ కన్ఫ్యూజ్ ఓకే ఓకే వీడో వీనో వాట్ ఇట్ ఈస్ ఆనందయతి వీనో అది ఏమాత్రం విభక్తులు ఏ తేడాలున్నా పట్టేస్తాం అయ్యో దానికి ఏమీ నోటు ప్రేమ కూడా ఉంటుంది దీనికి విల్ డూ సంథింగ్ అబౌట్ యునాట్ ఎనీథింగ్ బోగస్ యూ కెనాట్ మేక్ ఎనీ సెన్స్ అవుతుంది అంటే ఏంటండి మీరు ఇప్పుడు చెప్తానన్నారు కదండి ఏం చెప్తానమ్మా నేను ఇది ఇలా ఉంది సరి చేస్తుంది లేదంటే ఇది మేము ఎప్పటి నుంచో ఇలాగే పాడుతున్నాం ఆఫ్ లాజిక్ ఎన్నోనా మీరు తప్పు పాడుతున్నారమ్మా ఇది సంస్కృతం అయితే మటుకు కాదు మా గురువు గారు ఇలాగే మీ గురువు గారు కూడా తప్పే పాడారమ్మా నన్ను ఏం చెప్పమంటావు అని చెప్పింది సో ది మీటింగ్ ఎండెడ్ ఇన్ అన్హాపీనెస్ ఎనీవే సో ేష్యేవ ఆనందయాసి ఈ ఆత్మస్వరూపమే ఆనందింపజేస్తోంది ఆనందాన్ని ఇస్తోంది అంటే అది ఆనందమయమై ఉండాలండి ఆనంద వికారం కాదు ఆనంద వికారం దానివల్ల పుచ్చుకున్నది ఆనంద వికారం అవుతుంది ఇచ్చిది ఆనంద వికారం అవ్వదు కాబట్టి మయొత్తికి ప్రాచుర్యమే అర్థము ోహీ అన్యానందయతి స ప్రచురానంద్రసిద్ధం ఎవడైతే ఇతరులను ఆనందింపజేస్తాడో వాడు అధికమైన ఆనందము కలిగి ఉంటాడు అని లోకంలో ప్రసిద్ధం ఇతరులను ఆనందింపజేసేవాడు తాను అధికంగా ఆనందాన్ని కలిగి ఉంటాడు అని ప్రసిద్ధం కాబట్టి ఇప్పుడు ఇవి ఆనందమయము ఇతరములను ఇతరములు అంటే మనోమయము విజ్ఞానమయము వాటన్నిటికీ ఆనందాన్ని ఇస్తోంది కనుక ఆనందమయము ఆనందంతో నిండినయి ఉండాలి కాబట్టి ఆనందమయమే ఆత్మ యథా లోకే యహ అన్యషాం ధనికత్వమాపాదయతి సప్రచుర ధన ఇది గమ్యతే ఒక ఆయన ఉన్నాడు లోకంలో ఉన్న లోక దృష్టాంతం తీసుకోండి ఆయనకి ప్రేమ ఎవరి మీద కలిగితే వాడిని ధనికుడిగా చేసేస్తాడు మేనమావ మీద ప్రేమ కలిగిందనుకో మేనమావ ధనవంతుడు అయిపోతాడు బావుమరి మీద ప్రేమ కలిగితే బావుము ధనవంతుడు అయిపోతాడు అలాగే ఎవళ్ళ మీద ప్రేమ కలిగితే వాడు సడన్ గా డబ్బును ఉంటాడు ఆయన దగ్గర డబ్బు ఉంటుందంటారా ఉండదంటారా ఉంటుంది కొంచెం ఉంటుందా ఇది చాలా ఉంటుందా కొంచెం కొంచెం ఉండదు చాలా ఉంటుంది అంటే అర్థం ఆయన ప్రచురమైన ధనము గలవాడు అని అర్థం ప్రచుర అంటే చాలా అలాగే ఈ ఆనంద ఈ ఆనందం ఆత్మ దేన్ని పెడితే దాన్ని ఆనందింపజేసేస్తూ ఉంటుంది అంటే ఆత్మయందు ఆనందము ప్రచురంగా ఉంటుంది అని తెలుస్తుంది కాబట్టి ఆనందమయమే చూడండి చాలామంది ఏమైనా కంప్లైంట్ చేస్తారు నేను ఇంతకు ముందు చెప్పాను మాకు జీవితంలో ఆనందము లేదు అంటారు చాలా తప్పు వాడికి జీవితంలో ఆనందము లేకపోతే అక్కడ నిలబడి ఆ మాట చెప్పేందుకు ఇంకా వాడు బతుకు వాడు ఎప్పుడో కృష్ణార్పణం అయిపోతాడు ఆనందము లేదు అని అనుకుంటే కృష్ణార్పణం అయిపోతాడు ఆనందము ఉంది కాబట్టే ఇంకా బతుకుండి మన ముందు నిలబడి జీవితంలో ఆనందం లేదు అని కంప్లైంట్ చేస్తున్నాం కొంతమందికి ఏమవుతుందో చెప్పమంటారా దుఃఖమునందు ఒక రకమైన ఎఫినిటీ డెవలప్ అవుతుంది దుఃఖం మీద ఎఫినవు ఒకవైపు దుఃఖాన్ని ఇష్టపడ్డం మరోవైపు ఆ దుఃఖాన్ని ఇష్టపడతాడు ఇది ఎలాగంటే పుండు ఉందనుకోండి పుండు గోకితే సుఖంగా ఉంటుందా దుఃఖంగా ఉంటుందా గోకడం ఇష్టం కాదు గోకడం వల్ల దుఃఖం కలుగుతుంది అయినా గోపుతారు అలాగే దుఃఖము అనుకూలం కాదు అయినా దుఃఖం వెంటబడతారు ఆ సైకాలజీ ఎలా వచ్చిందంటే అంటే మనకి మనలో మనకు తెలియకుండా అనేక రహస్యాలు దాగి ఉంటాయి మన మనస్సులో ఎందుకంటే మన మనస్సును మనం ఎప్పుడూ పరిశీలించాం ఇతరులను పరిశీలించే హడాయిల్లో ఉంటాం దానివల్ల మన మనస్సులో అనేక దోషాలు మనకి తెలియకుండా పోతాయి ఇప్పుడు చిన్నపిల్లలకి ఆ అనుభవం చిన్న నుంచి వస్తుంది ఎలాగంటే చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళకి ఏదో పెట్టేసి పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ వంటలు పూర్వకాలం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల్ని ఎవడో పట్టించుకోడు వీళ్ళ ఏడుపులు వీళ్ళు ఏడవడమే పెద్దవాళ్ళు వాళ్ళ కబుర్లు వాళ్ళ వంటలు వాళ్ళకి ఇళ్ళు ఆదాయాలు వ్యాపారాలు పొలాలు ఈ హడావుల్లో ఉంటారు వాళ్ళ కర్మకాండ ఎంత త్రిచువులు మొత్తం వాళ్ళకు ఉన్న టైం అంతా కర్మగాండకే సరిపడుతుంది వాటిల్లో ఉంటారు దేవుడి నైవేద్యాలు గార్లు పిండి వంటలు తజ్జనాలు ఈ ఏడావిలో ఉంటారని తప్పిస్తే పిల్లల్ని పట్టించుకోవచ్చు ఈ పిల్లల్ని ఎప్పుడు పట్టించుకుంటారో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు నెగట్ నెగ్లెక్ట్ ఎప్పుడు పిల్లల్ని పట్టించుకుంటారో తెలిసిన వాడికి జ్వరం వస్తే పట్టించుకుంటారు వచ్చినప్పుడు పాత మా అమ్మ ఇంట్లో ఒక ఆవిడ భర్త పోయిన ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ అత్తయ్య మా తల్లి తండ్రి తర్వాత పెరిగి పెద్దవాడైన సోదరుడు ఉంటే వాడు ఇంకా ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళు అందరూ మంచం చుట్టూ చేరి నాయనా వీడికి పాలిచ్చారా ఎలా పాప వాడికి జ్వరం వచ్చిందిరా వాడికి కాళ్ళు మొక్కలు కొంచెం అలాగ అందరూ సేవలు చేస్తారు దాంతో వాడికి ఆ చిన్నపిల్లవాడికి ఒక విచిత్రమైన అనుభవం కలుగుతుంది ఏంటంటే రోగం వస్తే వీళ్ళందరి అటెన్షన్ మన మీదే ఉంటుంది రోగం తగ్గగానే మళ్ళీ వాడి దారిని వాడిని తెలుస్తారు వాడి జోలికి పోరా ఇంకోహరికి రోగం వస్తే మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి వాడికి వెంట పడుతుంది ఇది గమనిస్తాడు చైల్డ్ కదా ఇది గమనించి ఆ చైల్డ్ అన్కాన్షియస్గా నాకు రోగం వస్తే బాగుండదు అనుకుంటాడు నాకు జ్వరం వస్తే బాగుండదు అనే ఒక అన్కాన్షియస్ డెవలప్ అవుతుంది దీన్నే అన్కాన్షియస్ అంటారు వాడికి తెలియదు అలాంటి అన్కాన్షియస్ వాడిలో ఉందని వాడికి తెలిస్తే దాన్ని అన్కాన్షియస్ అందరూ కాన్షియస్ అని అంటారు అన్కాన్షియస్గా ఆ డిజైర్ ఉంటుంది అలాగే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి దెబ్బల తగుల వాడి చేసి అమ్మడు వెళ్ళడం కొంచెం దెబ్బ తగిలితే అందరూ వాడు చుట్టూ ముగుతారు మంత్రి గారు కూడా మేమేమో వీళ్ళందరికీ పది వేలు ఇస్తాము అని దెబ్బ తగులు ఉండాలి కాబట్టి చూసుకుని నాకేమైనా దెబ్బలు ఏమైనా ఉంటే బాగుందనే ఎక్కడైనా ఒకసారి పెట్టం వచ్చినా సో హీ వాంట్స్ దాట్ ఆ రకంగా ఆ సైకాలజీ డెవలప్ అవుతుంది డెవలప్ అయి పెద్దవాడు తర్వాత కూడా జీవితంలో దుఃఖమే తప్ప ఇంకేం లేదంటారు అంటారు బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ చూసేసుకోండి సౌకర్యం ఏమీ ఇబ్బంది అన్నారు దుఃఖమే తప్ప ఇంకేం లేదు ఎందుకు అయ్యా దుఃఖం అంటే చూడండి స్టాక్ మార్కెట్ ఎంత ఘోరంగా ఉందో లేకపోతే ఎకానమీ డౌన్ అయిపోయింది పెట్రోల్ ధరలు తగ్గవుతుందా అంటే అది అర్థం చేసుకోండి అంటే హీఈ్ వితౌట్ హిజ్ ఓన్ అండర్స్టాండ్ హీఈస్ ఇన్ సఫరింగ్ అంచేతనే మీరు గమనించారా ఎవరైనా మహాత్ముడు కనబడ్డాడు అనుకోండి వీడి వెంటనే దుఃఖం గుర్తుకొస్తుంది మహాత్ములు కనపడడం వెంటనే ఏమండి మీరు ఏమైనా జాతకాలు చూస్తారా అని అడుగుతారు ఎందుకు జాతకాలు ఎందుకు చూడటం నేనికి అంటే నీకు సుఖాలు ఎక్కువైపోయాయి వాటికి కారణం ఏమిటో తెలుసుకుందాం అని అడిగాడంటారా జాతకాలు చూస్తారని మరి ఎందుకు అడిగాడంటారా ఎందుకు అడిగాడో మీకు తెలుస్తుంది ఎప్పుడైతే మహాత్ముల్ని చూస్తాడో వీడికి వెంటనే దుఃఖాలు గుర్తుకొస్తాడు మమ్మల్ని చిన్నప్పుడు సామెత చెప్పేవాడు మీరు విన్నారో లేదో డాక్టర్ని చూసి ఎద్దు అని అలా చెప్పేవాడు అలాగే మహాత్ముని చూడగానే జాతకం గుర్తుకొస్తుంది జాతకం ఎందుకు గుర్తుకొచ్చిందంటారు దుఃఖం దుఃఖం అంతవరకు బాగానే ఉన్నాడు కదా రైల్లో వెళ్తూ ఉంటే ఈ అనుభవాలు నాకు అవుతూ ఉంటాయి నేను ఆలోచిస్తాను ఎందుకు నన్ను చూడగానే మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆ సైకాలజీ ఎలా ఉంటుంది దుఃఖాన్ని వారు చూస్తూ ఉంటారు దుఃఖాన్ని వెలిపి లోటు దుఃఖం వాటి మీదే ఫోకస్ ఉంటుంది ఆ సైకాలజీ అలా డెవలప్ కాబట్టే వాడు అలాగే ఉండిపోతాడు జీవితంలో రైతు రాలేదు వాడు అలాగే ఉండిపోతాడు మరి దాని నుంచి బయటపడాలి మన స్వరూపాన్ని కప్పివేస్తుంది యాటిట్యూడ్ మన స్వ స్వరూపం ఆనందం మనం ఎంత కప్పేసినా అది అలా పొంగి పొర్లుతోనే ఉంటుంది ఆనందం అలా వస్తోంది కాబట్టి ఇంకా ఈ దేహము అవి కూడా ప్రాణ ప్రాణవంతముగా అంటే ప్రాణాన్ని కలిగి జీవంతముగా ఉన్నాయి లేకపోతే అసలు ఎప్పుడూ చచ్చిపోయి ఉండేవి కానీ కాబట్టి అదిగో ఆనందస్వరూపమే ఆత్మ కాబట్టి ఆనందమయమే ఆత్మ తస్మాత్ ప్రాచుర్యాచేపీ మయట సంభవాత్ ఆనందమయ పర ఏవాత్మా నేను చూసుకుంటా పూజ స్వామీజీని కలిసినప్పుడు పది మంది కలుస్తాం ఈ పది మందిలో నేను చూసినంతలో ప్రతి వాడు స్వామీజీని ఏదో ఆయన్ని అడిగి ప్రశ్న ఏదో ఉంటుంది ఏదో జాతకమైనా ఉంటుంది లేకపోతే ఏదో పని అవసరం ఏదో హెల్ప్ ఏదో ఉంది సమస్య దానికి ఆయన ఏమన్నా అని నేను కలుస్తాను స్వామీజీని కలిసినప్పుడు నమస్కారం చేసిన నేను ఏమైనా అడుగుతానంటే మీ ఆరోగ్యం అలా ఉంది అడుగుతాను అంటే బాగానే ఏం చెప్తాను ఏమిటి నీ పరిస్థితి ఏమిటి అంటే నేను బాగా ఆయన్ని ఏ అపేక్ష లేకుండా కలిసి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ప్రతి వాడు ఏదో అపేక్ష వీళ్ళు అనుకుంటారు మేము గురుభక్తితో కలుస్తున్నాం అనుకుంటారు గురుభక్తిని నేను ఏదంట భ్రమ వీళ్ళకేదో పనులు ఉంటాయి వీళ్ళకేదో స్వార్థం ఉంటుంది స్వార్థం అంటే నాకు డబ్బులు ఇయ్య అంత గ్రోస్ ఉండకపోవచ్చు అంత స్థూలంగా ఉండకపోవచ్చు సూక్ష్మంగా ఏదో ఉంటుంది దానికోసం కలుస్తుంది వీళ్ళు గురువుని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు ఇంకా గురువు వీళ్ళని ఎక్స్ప్లయిట్ చేస్తాడు అంటే మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురువుకి ఏడు కావాలంటే ఫాలోవర్స్ ఉండాలి ఫాలోవర్స్ లేకపోతే తిన్నా అరగదు కడుగులో ఓట్లు వస్తాయి ఓ యాభై మందో వంద మందో వెయ్యి ముందో వాటి స్టేటస్ని బట్టి ఫాలోవర్స్ ఉండి వాళ్ళందరూ దండాలు పెడుతుంటే అమ్మాయ్యా అన్నది తెలియకుండా సైకాలజీ డెవలప్ అవుతుంది అలాగా సైకాలజీ i'm not talking about you as an individual i am saying how psychology functions this is called mutual exploitation in mutual exploitation unadi vidyakusumitra garani vad mutual exploitation is the hallmark of indian godman anivada ah you observe chesi cheppina maata mutual allu teledu vidiki teledu ee followers ki teledu guru varki teledu vala entha saipu కథలు కాకరకాయనే తప్ప ఎప్పుడైనా సైకాలజీని తత్వాల్ని తెలుసుకున్న వాళ్ళు కాదు పెట్టిన వాళ్ళు కాదు మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది లేకుండా ఉండే గురువులు మీకు చాలా అరుదుగా కనపడతారు స్వామి రామసుఖదాస్జి మహారాజ్ స్వామి అఖండానందజీ మహారాజ్ భగవాన్ నమల మహర్షి జిడ్డు కృష్ణమూర్తి నిసర్గవత్త మహారాజ్ రామేశ్వరానంద మహారాజ్ అంటే ఇలాంటి అరుదైన మహాత్ములు మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ లేని వాళ్ళు కనపడతారు నో ఎక్స్ప్లాయిటేషన్ They don't exploit you, and they don't allow you to exploit them. So, come up with a lot of people. No exploitation. Now, if you want to use this Guru Degra, you want to use this Kottishwara. Lakshadhika. If you want to use this Korradu, if you want to use this Korradu, you want to use this Kottishwara. If you want to use this Mughur, you want to treat this Kottishwara. This Korradu, అరే నీకు ఏదైనా పని చెప్తా అక్కడ ఆ పనులు వెళ్ళి ఆ సేవ చేసుకోను కర్మయోగం చేయకో అని వాడిని అక్కడ బాగా ఇస్తారు తీసుకెళ్ళి వాడికే చాకరీ చేయించుకోవడానికి వాడు చాకరీ చేయడానికి చూస్తూ ఉంటాడు ఈ చాకరీ చేయించుకుంటాడు చాకరీ కావలసినటువంటి ప్లేసెస్ చాలా ఉంటాయి అక్కడ చేయించుకోవడం ఏమన్నా లక్షాధికారులు వచ్చాడు అనుకోండి ఎంత ఆదాయం వస్తుంది ఇతని దగ్గర నుంచి ఎటువంటి పని ఇతను చేయగలుగుతాడు కావాలంటే మీరు ఆ కోర్టు కేసు చూడండి లేకపోతే ఆ ల్యాండ్ డీల్ చూడండి అని కోటీ ఈశ్వరుడు వచ్చాడు అనుకోండి ఆయనకి రాజకీయ నాయకులు వాళ్ళు పెద్ద పెద్ద చూడండి ఈ ఈ పని ఆయన పని ఆయన వాళ్ళు ముగ్గురు కూడా దండాలు పెట్టి తీసుకుని వాళ్ళు పోతారు సో ఇలా ఎవరి పనులు వాళ్ళు దిస్ ఈజ్ నేను అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్ళేవాళ్ళు తక్కువ చెప్తున్నానంటారా సో దిస్ ఈస్ హౌ ది వరల్డ్ ఈజ్ వెరీర్ వాళ్ళకి తెలియదు మనం మ్యూచువల్ ఎక్స్ప్లోయైజేషన్ చేసుకుంటున్నాం తెలుసుంటే పాపం చేయరు తెలీదంతా వెరీ బిక్యూరియస్ ఎనీవే కాబట్టి ఆనందము అనేది మన హృదయం లోపల నుంచి ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉన్నది నేను ఎందుకు వెళ్ళాను ఈ టాపిక్లోకి నాకే తెలీదు ఎవర్ సో ఇక్కడ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ ప్రాచుర్యార్థంలో కూడా మయట్ వాడడం అనేది ఉన్నది సంస్కృత సాహిత్యంలో నిండా ఉన్నది సంభవాత్ పాసిబుల్ కాబట్టి ఆనందమయమే ఆత్మ మాంత్రవర్ణికమే వచగీయతే ఆనందమయమే ఆత్మ అనడానికి మరొక హేతువు ఇత ఆనందమయ పర ఏవాత్మా ఇత అంటే ఈ కారణం వల్ల కూడా ఈ కారణం అంటే ఏ కారణం చెప్తారు ఈ కారణం వల్ల కూడా ఆనందమయమే పర ఆత్మ పర ఆత్మన పరమాత్మన ఒకటే పర పరమా అన్న ఒకటే అయితే పరమాత్మ అంటే ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు అనుకున్నారు అది కాదు పరమాత్మ పరమాత్మ ఎక్కడుంటాడు ఇక్కడ ఉంటాడు మరి పరమాత్మ ఎందుకు ఆత్మ అంటే సరిపడుతుంది కదా అంటే ఆత్మ కాని దాని ఎందు ఉంది దేహము ఆత్మ కాదు ఆత్మానే భ్రం ఉంది కాబట్టి అది దాన్ని ఏమంటారు ముఖ్య ఆత్మ అనవు గౌణ ఆత్మ ప్రాణమయము అది గౌణ ఆత్మయే అముఖ్య ఆత్మ మనోమయము అది అముఖ్య ఆత్మయే అవిజ్ఞానమయము అది అముఖ్య ఆత్మయే ఆనందమయము దిస్ ఈజ్ ది ముఖ్య ఆత్మ అది పర పరాన పరమాన్న తు సుప్రీం ఇంక దీని ఇంకేం లేదు కదండి అది సుప్రీం ఆనందమయం పైన సమ్మయం ఉందనుకోండి ఇది సుప్రీం ఎందుకు అవుతుంది దేట్ ఆనందమయమే పరమాత్మ బ్రహ్మవిద ఆత్మోతి పరం దుపత్రమ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇస్ మంత్రే యత్తం బ్రహ్మా సత్యనంత విశేషణ నిర్ధారితం యత్ ఆకాశాదిక్రమేణ స్థావరజంగమాని భూతంత యూత తనుప్రవిశ్య వస్థిత విజ్ఞానాయంతర ఆత్మా ఇది ప్రక్రాంతం త్రవర్ణిక బ్రహ్మ ఇహ దీయ అన్యోంతర ఆత్మానందమయ మంత్రవర్ణికం అంటే మంత్రవర్ణములకు సంబంధించినది వర్ణములు అంటే అక్షరములు మంత్రముల యొక్క అక్షరములు అక్షరములు అంటే పదములు అక్షరాలు అంటే పదాలే కదండి అక్షరాలు కలిసి పదాలు అవుతాయి మంత్రంలో అక్షరాలున్నాయా పదాలున్నాయా అక్షరా పదాలే ఉన్నాయండి పదాలున్నాయా వాక్యాలున్నాయా వాక్యాలున్నాయి కాబట్టి మంత్రవర్ణములు అంటే మంత్రంలోని వాక్యములు ఈ మంత్రంలో వాక్యాలన్నీ కలిసి ఆనందమయమే బ్రహ్మ అని దానం చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మకి మనం బ్రహ్మ పరమాత్మకి మనం ఏమైనా పేరు మంత్రవర్ణికం అంటే మంత్రములో వాక్యముల చేత ప్రతిపాదించబడేది అది పరమాత్మ కాబట్టి మీరు మంత్రంలో ఉండే వర్ణములు పూర్వ అపర కేవలం ఆనందమయ అనే ఆ ఒక్క చోట ఇది పరమాత్మ అవునా కాదా అని నిర్ధారించడం కదా మంచిది ఆ పదాన్ని చూశారు మీరు ఆనందమయ ఆ పదాన్ని చూసి ఇది పరమాత్మ అవుతుందా కదా అని సెటిల్ చేసుకున్నారు మా యొక్కకి ప్రాచుర్యార్థం చెప్పి ఇప్పుడు ఆ పదం ఒక్కటే కాదుట దాని వెనకాల బోళ్ళంత గ్రంథం ఉంది దాని తర్వాత ఇంకో ఇంత పోడు అంత గ్రంథం ఉంది ఈ చుట్టుముట్టు వాక్యాలు కూడా చూడండి చూసి ఈ వాక్యాలన్నీ ఈ ఆనందమయమే పరమాత్మ అనే మన కన్క్లూషన్కి సపోర్ట్ చేస్తున్నాయా వ్యతిరేకిస్తున్నాయా మీరు అంటే సపోర్ట్ చేసుకున్నాయి చాలా విస్తారంగా గానం చేసుకున్నాయి ఆ గానాన్ని ఆ మంత్రముల యొక్క గానాన్ని కనుక మనం చూసినట్లయితే అదంతా కూడా పరమాత్మయ ఆనందమయమే పరమాత్మ అని మనకు స్పష్టమవుతుంది సరే ఇప్పుడు దీంట్లో మంత్రము బ్రాహ్మణము అన్నుంటాయి ఆ రెండు విభాగం మీకు తెలుసుండాలి సింహాశికారులు నమసం చేస్తున్నారు అంటే మంత్రము అంటే ఒక ఒక దేవతని లేక ఒక వస్తువు ఆత్మతత్వము దానిని ప్రతిపాదించేటువంటి లేదా స్థుతించేటువంటి వాక్యానికి మంత్రము అంటారు దాన్ని చూస్తే తెలుస్తున్నాం మంత్రం ఏమండి బ్రాహ్మణము అంటే ఇగో ఈ మంత్రము ఈ వాక్యము మంత్రం అనే పేరుతో చలామణి అయ్యేటువంటి వాక్యము దీన్ని మనం ఈ విధంగా వినియోగించుకోవాలి ఈ పూజలో వాడుకోవాలి ఈ హోమంలో వాడాలి లేకపోతే ఈ జపంలో దీన్ని వాడాలి అని వినియోగాన్ని చెప్పే వాక్యము కానీ బ్రాహ్మణం ఇప్పుడు మీరు ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతా చెప్పండి ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి విశ్వం విష్ణుర్వ షట్కారహ అని మొదలుపెట్టి రథాంగపాని రక్షోభ్యహా ఉందిగా సర్వప్రహరణాయుధ అంతవరకు ఒక భాగం ఉంది దానికి ముందు విష్ణు సహస్రనామం చెప్పబోయా అని ధర్మరాజు గారు ఇది అన్నింట్లోకి గొప్పది దీని రోజు పారాయణకి ఇస్తే చాలా లాభాలు ఉన్నాయి అని ముందుంటుంది తర్వాత వెనకాల దీన్ని ఏ కోరిక ఉంటే పారాయణకిస్తే ఆ కోరిక తీరుతుంది పొద్దున్న చేయాలి సాయంకాలం చేయాలి అందరు కలిసి చేయాలి పదిసార్లు చేయాలి పదహారు సార్లు చేయాలి అంటో వెనకాల ఉంటారు ఉంటుందా పూర్వపీఠిక మధ్య దీన్నే మీరు ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం మంత్రమో అనాల్సి వస్తే దేన్ని ఆ మధ్యలో ఉన్నదాన్ని మంత్రము అంటారు బ్రాహ్మణము అనాల్సి వస్తే ఆ పూర్వపీఠిక ఉత్తర పూర్వపీఠిక కూడా ఇంట్రడక్షన్ కూడా బ్రాహ్మణమే కానీ బ్రాహ్మణము అంటారు ఫలం కూడా బ్రాహ్మణంలోకే వస్తుంది ఓకే ఇప్పుడు బ్రహ్మానందం అయి బ్రహ్మవిధ ఆత్మోతి పరం బ్రహ్మవేత్త ఆ పరమాత్మను పొందును ఇది బ్రాహ్మణమా మంత్రమా బ్రాహ్మణం అండి ఫలం కదా పరం తదేశాభ్యుక్త ఆ ఆ బ్రహ్మ గురించి ఈ శృతి ఇలా చెప్తోంది ఇది మంత్రమా బ్రాహ్మణ బ్రాహ్మణ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇది మంత్రమా బ్రాహ్మణ మంత్రం ఎంతవరకు మంత్రం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితంగుహాయా పరమే వ్యో మన్ సోష్ణు సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితే మంత్రం ఇటీ వస్తుంది ఇటీవస్తే మంత్రం పూర్తయినట్లు లెక్క అదొక సింబల్ మార్కర్ అనమాట అంతవరకు మంత్రం ఇంకా తర్వాత తస్మాత్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అది బ్రాహ్మణం అలాగా మంత్రము బ్రాహ్మణం మంత్రము బ్రాహ్మణ అవున మంత్రాలు తక్కువ ఉంటాయి బ్రాహ్మణం ఎక్కువ ఉంటుంది ఇది అది మంత్రం కాదు బ్రాహ్మణం ఆత్మస్వరూపాన్ని వివరణించుకోండి వ్యాఖ్యానం చేసుకోండి యక్షణం కూడా బ్రాహ్మణమే ఫలము బ్రాహ్మణమే బ్రాహ్మణం అష్టవిధము నిర్వచనం చెప్తే అది బ్రాహ్మణమే కేవలము మంత్రం దాని ముఖాన్ని చూసి చెప్పచ్చు ఇది మంత్రము అని తెలుస్తుంది మంత్రానికి బ్రాహ్మణానికి కలిపి వేదము అని పేరు మంత్ర బ్రాహ్మణయోహ వేద నామధేయ అని ఒక వ్యవస్థ ఇప్పుడు చూడండి అసలు ఇది ఎలా ప్రారంభమైంది అంటే ముందు వెనక ఎందుకంటే ఆనందమయ అనేది మధ్యలో ఉంది దాని వెనకాల దాని తరువాత ఉన్న గ్రంథం అంతా కూడా ఎటువంటి విధంగా వాటి వాటి లక్షణం ఉంది అంటే ఈ ఆనందమయమే ఆత్మ అని ఉంది అని మాంత్రవర్ణికమేవ చీయతే చ ఆల్సో మాంత్రవర్ణికమేవ ఈ ఆనందమయము మంత్రవర్ణములకు సంబంధించినదిగానే గానము చేయబడుతున్నది ఆ కారణం చేత కూడా ఆనందమైన పరమాత్మ దాన్ని వివరిస్తున్నారు భాష్యత మొత్తం అంటే ముందు పదాన్ని పరిశీలిస్తాం తర్వాత వాక్యాలన్నింటినీ పరిశీలించి దీని స్థానం ఎలా ఉన్నది చూస్తాం ముందు బ్రహ్మవిధాత్మతి పరమని ప్రారంభమైంది అంటే బ్రహ్మవేత్త ఆ మోక్షాన్ని పొందింది వెంట ఇత్యుపక్రమ్య ఉపక్రమం ఆరంభం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యమిన్ మంత్రే సో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాని మొదలుపెట్టి ఇతి విపశ బ్రహ్మణా విపశ్చితేతి విపశ్చిత అంతవరకు ఆ మంత్రంలో ఆ బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు బ్రహ్మస్వరూపాన్ని ఎందుకు చెప్పాలి బ్రహ్మయే ప్రకృతము ప్రకృతము అంటే టాపిక్ ఏమిటండి బ్రహ్మయే అది ఎలా తెలిసింది బ్రహ్మవిధ ఆత్మోతి పరం దాన్ని బట్టి మీకు టాపిక్ ఏమిటి తెలిసిందే బ్రహ్మ టాపిక్ అని తెలిసింది అది ఏది ప్రకృతమో దాన్ని అక్కడ నిర్ధారించారు ఎలా దాని స్వరూపాన్ని చెప్పారు గట్టిగా నిర్ధారించ అది ఇది అని చెప్పారు ఎలాగ చెప్పారంటే సత్య జ్ఞానానంత విశేషణములను వేసి చెప్పారు ఏది సత్యమో ఏది జ్ఞానమో ఏది అనంతమో అది ఏ బ్రహ్మ అని విశేషణాలను వేసి బ్రహ్మను నిర్ధారించారు నిర్ధారించి ఆ తర్వాత ఏం చేశారు మళ్ళీ బ్రాహ్మణంలో గడిపోయారు ఆ బ్రాహ్మణంలో ఏమని చెప్పారంటే యస్మాత్ ఆకాశాదిక్రమైన స్థావర జంగమాని భూతాన్ని అజాయంత ఏ బ్రహ్మ నుండి స్థావర జంగమములు అంటే కదలనివి అంటే చెట్టు జామలం జంగమములు అంటే పశు మానవులు కూడా జంగమాల్లో వస్తారు ఈ కదలనివి కదిలేవి ప్రాణులు చరాచర అంటారు చెర అంటే కదిలేవి అచర అంటే కదలనివి ఈ ప్రాణులన్నీ కూడా ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మ పుట్టేవి వాళ్ళకు క్రమం చెప్పారు ఏమిటా క్రమము ఆకాశాది క్రమేణ ఆకాశము తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత ఆపహ తర్వాత పృథివీ తర్వాత ఓషధులు పృథివ దైఫ్ బిగిన్స్ విత్ ఓషధి గడ్డి ఫొటోసిన్థసిస్ ఔషధులు ఓషధీభ్యో ఓషధల నుంచి ఫుడ్ అన్న పురుష ఫుడ్ నుంచి హ్యూమన్ బాడీ పురుష అంటే హ్యూమన్ బాడీ అని అర్థం ఎందుకంటే తస్య ప్రా తస్య అయం దక్షిణ పక్ష అయముత్తర పక్ష ఈ కుడిచే కుడివైపు ఉంటుంది ఎడంచే ఎడం వైపు అంటే అది హ్యూమన్ బాడీ అవుతుంది ఆత్మ కాదుగా ఆత్మకి చేతులు కాళ్ళు కాబట్టి స్వామిధంగా ఈ హ్యూమన్ బాడీ పురుష అంటే శిరపాణ్యాది మాన్ అన్నారు భాష్యం తలకాయి చేతులు మొదలైనవి గలది హ్యూమన్ బాడీ అదే అది పుట్టింది సో ఈ హ్యూమన్ బాడీ పుట్టినట్టుగానే అంటే ఇప్పుడు ఏమైనా చెట్టు జాములు పుట్టే ముందు అవి కథలనివి స్థావరములు ఆ తర్వాత జంగమములు ఆ చెట్టు జాముల నుంచి ఆహారాన్ని స్వీకరించి ఈ క్రమం చెప్పారు చెప్పి అంటే ఈ క్రమాన్ని చెప్పడం ద్వారా ఈ సకల జగత్తుకి కారణం ఆ పరబ్రహ్మయే అని స్ఫుతించినట్లయినది కదా తర్వాత యచ్చ భూతాన్ని సృష్వా తాన్యను ప్రవిశ్య గుహాయావస్థితం ఈ పరబ్రహ్మ ఈ జగత్తనంతనే సృష్టించి ఏం చేసిందండి దాంట్లో ప్రవేశించి భూతాన్ని సృష్టివా ఇల్లు కట్టి ఏం ఇంట్లో ప్రవేశం చేస్తారు గృహ ప్రవేశం చేస్తారు అలాగే ఈ జగత్తనంతనే సృష్టించి దాంట్లో ప్రవేశించి పరబ్రహ్మ ప్రవేశించకపోతే జగత్తుకి లైఫే లేదు మృ దీనికి మృత అండ గుడ్డు ప్రాణం లేని గుడ్డు జగత్తు దాంట్లో ప్రవేశించి దానికి ప్రాణాన్ని పోసాడు ఆయన సూర్యుడు ముఖ్యతనే సూర్యుడికి మార్తాండ అనేదో పేరు ఎనీవే సో ఆ జగత్తులో ప్రవేశించి దానికి సత్తాస్ఫూర్తులను అనుగ్రహించినాడు సత్తా అంటే ప్రకాశం స్ఫూర్తి అంటే మెరుపు స్ఫూ స్ఫూ సత్తా అంటే ఉనికి ఉట స్ఫూర్తి అంటే ప్రకాశం మీరు అన్నింటినీ అనుగ్రహించినాడు ఇది ఎలాగంటే మీరు నెక్లెస్ డిజైన్ వేసేసి మోల్డ్ తయారు చేసి పెట్టుకున్నారు కాగితం డిజైన్ వేసేసి ఆ డిజైన్కి తగ్గట్టుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పర్ఫెక్ట్ మోల్డ్ పొరం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తారు ఇంకెలా చేస్తారో దానికి ఏదో మెథడ్ ఉంటుంది మోల్డ్ చేసి ఇంకా కావాల్సిందలా బగ్గారం అదే బంగారం వచ్చేస్తే పడైపోయింది అలాగ అలాగే ఈ పంచభూతాత్మ సృష్టించేసి జగత్తు తయారైంది దాంట్లోకి ధాతువు కావాలి మూల ధాతువు కావాలి ఏమిటది సత్తాస్ఫూర్తి అదే ఆత్మ అదే బ్రహ్మ అది ఎక్కడి బ్రహ్మ దాంతో ప్రవేశించింది నిజంగా ఏదో పాము కలుగులో ప్రవేశించిన కాదు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించింది అని అర్థం సో బ్రహ్మ ప్రవేశించి సరే ప్రవేశించింది ఇప్పుడు ఎక్కడుంది బ్రహ్మ గుహాయాం అవస్థితం గుహ ఎందున్నది